ఎట్లా ఉంటదే అన్నం అంటే ఓడి నీ అన్నం రావాడే అన్న బంగారు రాన్నీ యాస కళ అసురూపతున్న ఈ పతి సరిపడినది ధన ఉండి మందౌందర్యవంతుడైనప్పటికీ జారినే రంగుపోతూ భర్త చింతడట భర్త పనికిరాడు ఆ ప్రకారం కాదు మేపాలు తొలకెళ్ళ మిగుళ్ళ మోగం విత్తు పగలు మోపకు చెత్తయ్యము విధమునా సమస్తమైన మానవులు కావండి సుయోధన ఏంటంటే మహా మహదానందమట కానీ కుదగోగో బయట రాలేదుగా ఆ సులు చూడలేదు మహాబాధ ఆ ప్రకారంగా దేతలకెల్ల ఏక ఆగము దీపము అటెటువంటి అసత్యమైన దాడ గృహస్థులు కూడా ఆధారమైనటువంటి ఎక్కడ ఏప ఉన్నది కళకల వారికి తోడలేదట ఓ నీకు ఆ దీపం తీసేదా అంటాడు ఆ ప్రకారంగా సమస్తమైనటువంటి వారికి కూడా సొ అప్రాయుడీ అంతకుమారమైనటువంటి సర్వే కలున్నాడే నా యొక్క కథ కొడుక్కి కల్లేదైమా నేనేం చేయను నా మాట సాగడు వాడు యువకుడు సమస్తమైన రోజులా ఉందండి వారితోలై ఉన్నారు నేనేం చేసేది నా వల్ల అయ్యేది ఏమి లేదన్నా చేయాలి అరే అరే అర్థమైపోయింది నేను వేసుకున్నటువంటి ఇక్క ఇది అవుతూ కూడా కన్న తండ్రి ఈ అవుతూ ఉన్నాడు ఇక నాకు తీసుకోలుడా భర్త అని వెళ్ళిందట లేచి వెళ్ళింది వెళ్ళి కూర్చుందట ఒంటిది కాకూర్చుని విరుషిగా ఉన్నావు అలంకారం శబ్దగుంభనమ్ములతో కూడిన ఈ ఆకరణ సంస్కృత శబ్దముల చేత యొక్క బాబు రాసి అనేకులైనటువంటి శయ్యలు వీపులు వాక్కులు అలంకారములతో ఆ వ్యాకరులు యొక్కమైనటువంటి యొక్క ఆ వీర్వాణ భాష ఎందుకు రాసి ఆ ఉత్తరం రాసి తరుగులైనద్యోగములను బ్రహ్మలను రావించి టువంటి యే అోతరుడు పిలిసిందట వచ్చాడు జనకి పంచున విద్యాగురు ఒక్క జనకు ముందుగా ఉన్నా ఐదుగురట తండ్రులు ఎవరు తండ్రి తండ్రి కన్న తండ్రి ఒక తండ్రి కన్యనిచ్చిన వాణి అన్నమిచ్చిన దాతగా తండ్రిగా తలపవలయ్య మామగారు పోషించేవాడు పోషించినటువంటి వాడు ఒక తండ్రి జ్యేష్ట భ్రాత ఆకు సమాహ సద్దన్నగారు ఒక తండ్రి విద్య చెప్పినటువంటి వాడు ఐదుగురు అట్లీ ఐదుగురులు విద్య చెప్పినటువంటి నీవు కూడా ఒక తండ్రి నీవు ఈ ఉత్తరం తీసుకువెళ్ళి ద్వారకా నగరం మునగుదని సర్వే విన్నీలైన తీసుకుని పరిచి చేయవలసిన ప్రాధేయపడినా ఏ విధంగానైనా సరే ద్వారకా నగరానికి పోయి సర్వేత్తమితి నా యొక్క అవస్థ అవస్థ కూడా విన్నవించి ఈ ఉత్తరం చూపించి తీసుకువచ్చి వివాహం చేయవలసింది అని ప్రాధేయపడి చిన్నటే పొంగిపోయాడు ఉండకూడదు ఇంత పని చెప్పింది బాగానే ఉందని ఉత్తరం తీసుకుని వయలేరా ఆట వయలే ఈ టైంలో గ్రామం చేరాడు చేస్తూ పనిచేసి తెల్లవారు వృద్ధుల్ లేచే ఆట లేచి ఆలోచిస్తూ ఉన్నారు తపం ఉన్న నిల్లి ముంపులు మెచ్చిన మన్నను అసంగిన విమానము లేదు త్రైలోక్యసాంబుగా వాయువేగాన్వితావాయుజు సంయుక్తమై వివేగ సంతంగం బులేదు ఆశ్చర్యంపులో భంగిగేత్తం సందేశం ఇక్కడికి వందల మైళ్ళు ఉన్నది దూరం విదర్భానిగా విష పర్వత సమీపంలో ఉంటాయి ద్వారకు ఆ పశ్చిమ సముద్ర తీరంలో ఉంది వేల మైళ్ళు దూరం నేను ఎట్లా వెళ్ళాలి నాకు దేవతలు ఇచ్చినటువంటి యొక్క విద్యమనా లేక యోగ సిద్ధి అవనా ఉన్నదా వాయువేగము మనోవేగములతో కూడిన గుర్రములు పూజించినటువంటి రసము లేదు ఎట్లా వెళ్ళాలి అని దిగులు పడి కూర్చున్నాడ అంటే సమయంలో ఆదయో అనంత సంకేతనార్థమైన సిరిగా అంటే ఏమిటయ్యా దిగులు పడుతూ స్వామి ఇట్లా వెళ్ళాలి లేదు ఎట్లా వెళ్ళిన మంత్రం ఇస్తూ ఉన్నాను ఇది మూడు సార్లు చెప్పించు ద్వారకలో కూర్చుంటాం అంతేనా అని ఆ ఉపదేశించాడట మంత్రాన్ని వెళ్ళిపోయాడు మూడు సార్లు చెప్పించాడు ద్వారకా నగరం సోమోద్రంతో సహా దయచి ఆ ద్వారకలో పోయిపడ్డాడట బాగా ఉంది మహిమ ఏమని కొనియాడవచ్చును అని చాలా సంతోషించే ఆట చక్కగా ఓట్లు రాసా ఉన్నాయి ద్వారకాయే ఆట పోయి వెళ్ళాడు ఆ రాజమార్గం నుండి వెళుతూ ఉన్న ఆట అనేకములైనటువంటి యొక్క మేడలేవద్దు కనబడుతూ ఉన్నాయి విష్ణుకర్మ నిర్మితం ఆ ద్వారకా సామాన్యమైనటువంటి పనులు కాదు అనేక సూర్యమానము అనేక వేల మంది సూర్యులు ఒక్కసారి ఉదయం అలా లేవు ఎందువలన అంటే ఆ మేడల మీద వేసినటువంటి యొక్క ఒకొక్క కొండ నిర్మాణం చేశాడ ఆ విశ్వకర్మ ఆ కొండ ఎందు అనేకములైనటువంటి రక్తములు అవతూ కూడా ఆ రక్త చేత అనేక వేల మంది పూజలు ఒక్కసారి ప్రతిఫలించారా అనే రుట్టుగా ఉంటాయి అట్లాంటి యొక్క ద్వారకువా రాజువర్గం ఉండవు తనురాక ప్రతిహారుల వల్ల నిర్మించి ఆ సరివేశుని యొక్క ఇంద్ర మహల్ని వెళ్ళాడు వెళ్ళి ద్వారకులతో చెప్పే వరకు పోయి చెప్పారట ఇకర్థు వచ్చాయి బ్రాహ్మణుడు ఏదో ఉత్తరం తీసుకొచ్చాడు తమ చెప్పవలసిందే అని అనే వరకు రావాల్సిందని ఆత్మ అయిపోయిందటాంతము యాగుతూ కూడా అడిగి వెళ్ళారు లోపలికి దివ్య సింహాసనాలు హైగుతున్నారు సర్వేస్తలు బ్రహ్మణ్యదేవుండ హరితల గడ్డ దిక్కుల చూసే వరకు ఆ బ్రహ్మణ్యదేవుడటాడేవాడు ఆ సుహాసు మీద కాల్సిగా బ్రాహ్మణులు గుర్తున్నది యోగించి తనకు దేవతలు చేస్త పూజలు చేసి ప్రతిరోజు తనకు దేవతలే ప్రకారంగా పూజలు చేస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా చేశా ఆట బ్రాహ్మణులకి సరస పదార్థమైన ఎన్నము రెట్టించి రెట్టించిన ప్రశ్న హల తన ఎదుగులు తొలుగుతూగా మహత్తరమైనటువంటి దివ్యం కూడా పెట్టిస్తే బాగా ఆఖల మీద ఉన్నాడేవో ఊహం చేశాడు తృప్తిగా ఊహం చేశాడ ఆ పాంపు మీద కొడుకోబెట్టి ఆ లోకరక్షణ ప్రశాంతమైనటువంటివి ఆ లక్ష్మీదేవి యొక్క శరీరమును ముందు మూత మర్యాద చెందుతున్నటువంటి సమస్తమైనటువంటి యొక్క భక్తులకు కూడా అభయముచ్చేటటువంటివి దేవరాజులు బ్రహ్మాలు పివీలు కాపలింత ముసవత్తమైనటువంటి దేవరాజులకు వత్తువులు ఇచ్చున్నటువంటి ఆ లోకలక్షణ ప్రసక్తమైనటువంటి ఆ దేహత్వములతో ఆ బ్రాహ్మణుడి యొక్క తాళువి నాటేశ కూడా ఉత్తరం కానీ తీసిచ్చాట ఆ ఉత్తరము ఆ ఉత్తముడు చదువుతూ ఉన్నాడు శ్రీ యోషతో వెలియవాల్ ఆది ీటేల శ్రీయవత్సా మోదన బంధన గౌతహంకు భూభాగహరణార్థం లీలాగృహీతమానవసరీ బాలాస్కర ప్రభాకమా గాంగయ పరిహారు మామగ మనోహరు అయిన శ్రీకృష్ణదేవుని దివ్య పాదాల బృందములకు రుక్మిణి రాసుకొన్న విజ్ఞాపనం ఈ భూభార హరణార్థమై జగత్తునుందా అవతరించినటువంటి యొక్క సర్వేశ్వరులను ரோஸ்தாவினவாagma அதிகாரப்பட்ட சக்கலினோ தத்தினே யுவத்தத்தமினுந்து களிగిన வாடுனோ சமக்தமினடியே நிஜഘോഷனமுルコ காசிந்துற்றுவண்ணேங்க சன்வேஸ்தரணியக்க திவபாதாரை என்னும் அந்த நிதாரம் நобуனேதிங்குதுடா. திடி ஆ ருக்குணி பிராதுகன நிஜாவல பத்திரிகை தேவனி ஏல்லாம் ஆகி போடுமேனோ பொம்பால பல்ல ஏழை ஆகி போடு angi gera i podu meluva bombala bala neeku gani gera i podu meluva sakkravele kaani naina chankani tho natthinevu sakkravele kaani naina chankani tho natthinevu ukkirali ammu reddi mokku abalingu leku teppulu I'll be there, I'll be there, I'll be there ౌక్షల చేతనంలో గౌరవంతో పోయినట్టయితే ఎందుకు ఈ శరీరము ఈ శరీరం యథము వాసు కారణం చేత నేవు నా పక్షంలో ఈ శరీరాన్ని వదిలి ముందు జమ్మునైనా శరీరం ఈ యొక్క జూల ఎందు లగ్నం కావలసిందే గాని అన్ని సహకరించేది లేదు అయితే సౌధన నిన్ను దత్తునేమి కావలి వాదల గల బంధువుల దంపు కాదితే రాదని కమలమైన సాధించి తేను పాల దేవయాత్ర చేసి నగరం వెలుపడినక జాతకులు వక్ వెళ్లికి ములుపడి పెళ్లిపోతున్న మావాలు పంపులు లేను నట్ల కులము వెలువడియే నా సమయూ అయితే లోపలి సౌధం లోపలే వచ్చునే నిన్ను దక్కునే ఎక్కడో అంతఃపురంలో ఉంటాయే ఎట్లా తీసుకొచ్చేది తీసుకువస్తారయ్యా ఏం చేసి తీసుకురావాలి సమస్తమైన వంధువులవుల మందిని సంహరించి తీసుకురావాలి తగుదానే అవసరం లేదు ఉందట పెళ్లికి ముందు మా యొక్క వంశాచారం ఏమిటయా అంటే నగరము వెలుపు నగరము దక్క మా యొక్క నగరములకు ఉంది భవాని యొక్క అక్కడ ఓయి ఆమెకు సమస్తమైనటువంటి యొక్క గొప్పవే అవతూ కూడా తీర్చుకునే వస్తే వివాహం చేయడానికి వీల్లేదు అది కూడా అప్రకారంగా అవసరం అట్టు సమయం నీవు వచ్చి నన్ను ఖేలిగా తీసుకువెళ్ళవచ్చుంది అని రాసిందట ఆ అవసరంలో చదువుతూ ఉన్నాడు ఉత్తవుడు మహదానందంగా ఉందట ఉత్తరం సంతో శాంతమైపోయింది విన్నావు సంతోషమ్రాహ్మణు అత్తమా సంతోష <laughs> చిన్నాను పెద్దది అన్న మెరుపు లేకలు నాకు చూడబడి ఫలి ండి నిద్రలేదు నాకు రాత్రిపూట అనవాసించలా కన్న వస్తుక తీసులు వస్తులా మన్నాని మన్నాని జన్నాని పెద్దాని मी देशमू गच्छत कुञ्जनापुरम వేసే వరకు తెల్లవారుజావుని తీసుకొచ్చాట్రీవమేహ పుష్పల ఉర్రమూల పూర్ంచి ఆ ఉర్రాన్ని పూర్తి తీసుకొచ్చాడు పూర్తిగా ఇచ్చాయట ధనాన్ని పోయలేనంత ధనం ఇచ్చాడు రామడికి తక్కువయ్యా అన్నాడు బాబు ఆట దరిద్రంతో బాధపడుతూ ఉన్నాడేమో రథం ఉండగా పూర్వము ఒక ఆస్థానానికి వెళ్ళాలి ఆట స్వామి ఆ ఫోటో వేసుకుని బయలుదేరాడు ఏ రాష్ట్రమున నానర్తక దేశములు గడిచి అనేకమైనటువంటి దేశములు వెళ్ళిపోయిందట ఆ రథము ఆ శిశువాల్కి ఎట్లయినా సరే చేయించాలనే పట్టుజల చేత జనసంధుడు చారుడు విదూరకుడు పౌండ్రకుడు రైలుడు వంటి యొక్క రాజుల ఉందండి కూడా వచ్చారట అనేక వేల మంది సైన్యములతో చుట్టుకుందలములతో వచ్చారు తెల్లవారు బృధుల్నే చూశాడ బలిదే ఆ బలరామస్వామి వారు చూస్తే స్వామి లేడు ఏమయ్యాడు ఇట్లా వివాహానికి రాత్రి ఎవరో బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఉన్నాడు కలిసి వెళ్ళారు అంటే ఒకరు వెళ్ళాడు ఆయన పెళ్లి కూడా కలిగి ఉంది వాళ్ళు మంది వస్తారే జరాసంధాదులు శిశువాళ్ళ యొక్క ఏం చేద్దామని అని బయలుదేరి ఆట సాత్వి తీసుకుని చతురంగపలం అవత్తు కూడా ఆయత్నం చేసి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి కొంత దూరం వెళ్ళేవారు కలుసుకున్న ఆట స్వామిని రాతులు తనకు మాత్రం వివాహం మునకు వచ్చిరని అది రామకృష్ణులు ఇద్దరు వచ్చారని తెలుసుకుని ఎత్తువులు ఎదురు వచ్చి అనేక దశములుగా అవసరించి తీసుకువెళ్ళి ఒక పెద్ద ఇంద్రమహల్ ఇచ్చి అక్కడ వెళ్ళి తీయించాడ దాంతో వెళ్ళి దిగారు ఈ యొక్క శిశువాళ్ళు ఇచ్చారు అక్కడ దిగారు వారు కానీ ఇక ఆ ఊరున్నటువంటి జనగా స్పీవం మంది బయలుదేరారట చూడటానికి ఇద్దరు పెళ్లి కొడుకులు ఇచ్చారట పెళ్లికి చూద్దామని వచ్చారట వచ్చి ఆ శిశువాళ్ళు చూశారు పర్వతం మాదిరిగా కోడు మాదిరిగా ఉన్నాడు మేకలు ఇచ్చారట మా రాజు పుత్రుడి ఆ తగిలి వాడేది అని పోయి ఆ సర్వేశుల్ని సేవించాడు మహత్తరమైనటువంటి యొక్క ఆనందం కలుగుతూ అందు చూస్తూ ఉంటే ఎక్కడు వాడు వీడు మనకి కమలాసు సగసైన పదార్థములందు చక్క ధనము దీచితులు చేసినేహ ఏమీ సౌందర్యము జగత్తునందు ఎక్కడా లేదు లోకములో ఉన్నటువంటి అసమర్థమైన పదార్థములందు ఉన్నటువంటి సగదను యావత్ తీసి రాశీభూతం చేశాడా ఏమి అని ఆశ్చర్యపడ్డారట రా రాజు పరాక్రమ సిద్ధి నిమ్మగా రాదు గభీర పూర్తి రాజు నిరంత దీత్రి రాజు మహత్తర దిక్తిరవురా ఈ రాజరాము రాదు రాజు కళాకము రాజు నాడే చంద్రుడు కళ్ళ ఎందు సోడించి కళ్ళతో ఉన్నటువంటి యొక్క చంద్రుడితో సమానమైనటువంటి యొక్క కలగలిగినటువంటి వాడు ఒక రాజు పదార్థము సిగ్గింహముతో సమానమైనటువంటి యొక్క పదార్థము గలవాడు చంద్రులతో సమానమైనటువంటి యొక్క దాంభీయము నిరంతరం చేస్తే కీర్తి దేవేంద్రులతో సమానము గోత్ర వృద్రా హిమాలంతో సమానమైనటువంటి యొక్క శరత్నము సూర్యులతో తేజస్సు కలిగినటువంటి వాడు ఈ మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆ చేత ఆ మా యొక్క బోర్వ పుణ్యము చేత మా యొక్క రాజుకుమార్తకు తగిన హక్త దొరికి అడుగురుగా ఈయనే కావలే ఊరికి కావాలి నువ్వు అని అనేక విధములుగా ప్రార్థనలు చేశారటలే కావాలి ఎవరో ఆ రుక్కుణి అమ్మవారు ఉన్నది జోే తేకే కల్ కుల Thank you. నన్ను లగపే ల గోపాలుదేవుని వొద్ద బాలగే ముద్దు బొమ్మ నత్యం వేడుకతి బొమ్మ మజ్గా బ్రంబులే తెంజలని నెన్న వదియించి దయ్యే you get a gonna... ఒక అనుష్ఠానాన్ని కల్పించుకోలే బాధ ఉందట స్వామి మానెక్కుతో నీవు మేనిపై దాచినావు మైల కోకల పాటి మహిమలే నీ కళ్ళు పెద్దదయ్యి He's been stopped from the first day It has began to realize That He could only deliver He's been experiencing I know a song I know it, a song I know that some sound Is that the song वंगन आला पाती सौंदर्य अंबू लेदो ओ हो प्रभु कुराने कुतो नी उमेनी पैदा थे न मईगो कल पाती मत मने लो सेतु ఆ వస్త్రముల వచ్చి కూడా తీసుకుని వెళ్ళి వెళ్ళి ముట్టవేశావి ఏది ఆ ఒత్తు కామ్మగార్ల యొక్క వస్త్రములు ఇచ్చినటువంటి వస్త్రములు మైల పోకలపాటి మహిమ లేరో ఆ మైల పోకలతో మాత్రమేనా సమానమైన మహిమ లేదా నా దగ్గర నీకన్నా పెద్దదయ్యి నిన్ను రాధిక పాటి పాటము లేదు నీకన్నా పెద్దది రాధ ముందు పెంచిందట స్వామిని పెంచి తర్వాత ఆ వివాహం చేస్తుందట అంత మాత్రం వయస్సు లేదట నాకు అంగరాగమొంగులాగినాటి పాటితోయకము లేదు రాగం ఇచ్చి ఆ త్రివక్రంలో రే మూడు వందలు కలిగినటువంటి త్రివత్రొంగులాగింది అటాటి లేదు నాకు గుంపులు గుంపులుగా వచ్చినటువంటి యొక్క గొప్ప అంగులు ఉన్నారే వాళ్ళ కోదట ఏమిటి నన్ను ఆదరించలేదు ముందు జన్మమునంద ఈ జన్మలో భలేకపోతే కొంచో జన్మమునందైనాడు భర్తగా వరించి నీళ్ళు ఫలుత స్వాని చెప్తూ ఉన్నదట ఆత్మ ప్రపత్తి అత్య సమయమునందు వాళ్ళు కుటుంబుల వామ నేత్రము వా ఎడము తొడ భుము అదద్వత ఒక్కసారి ఏది స్వహరూచి ఎడవు పార్శ్వములతో పార్శ్వం అయితే మంచి చూసే వరకు ఎదురుగా కనపడుతూ ఉన్నారు అతి జ్యోతులు బ్రాహ్మణుడు పోయిన పని యాదవన్ను నీ ఎందుకు ఆ <to ే చూపించావా శ్రీకృష్ణ స్వాన్ని తీసుకొచ్చావా అని అడుగుతూ ఉండట అంటే ఆయన చావు నీరంగ లేఖ గభీరార్థమాలించి చెయ్యలు ముక్కున చేర్చినాడు అమ్మా నీరంగ లేఖ గభీరార్థమాలించి చెయ్యలు ముక్కున చేర్చినాడు మీ సోదరుని ప్రతిజ్ఞా విషయం విని మీ సమున చేయి వేసినాడు తనకు నీ వైవండు సాగు మా తాగు మందలు నుంచి చేసినాడోమా మీ సోయకము జగా హస్తములక పొద్దు వచ్చినాడో వాగ మోడే ే గభీరార్థమా కలేహోల్ గంభీర మీరు అర్థం లేవచ్చు కూడా విని ముక్కు మీద వేలు నీ సోదరు ప్రతిజ్ఞ విషయము నీ అన్నగారు చేసినటువంటి ప్రతిజ్ఞ విని మేసమున చేయి వేసినాడు మేసం నిలివేశాడు తనకు నీ వై పొందు తాపం అంతా వినాలగించి వాటిని గురించి నీవు పరేక స్థాపం అవతూ కూడా విని చాలా బాధపడ్డావు నీకు వైదం చెప్పగా నీ సౌందర్యాన్ని అవతూ కూడా విని మహానందం చెన్నాడమ్మా వచ్చినాడు మరేక పట్టణంలో ప్రవేశించాడు వేణు రోజు దంట వెలుపుల పంట దేవతలకు అవతూ కూడా పండు వాడు ఆ వేణునాథం చేసే శ్రీకృష్ణుడు నాడే వచ్చాడమ్మా నాటే మహతానందం చెందిపోయిందట స్వామిగా చేసి సామాన్యున్న వేలింకా మీ అంద్రం బెడ్డలు దూసు తండ్రి ఇంద్రమైంద ప్రయాణములపి ఏమి ప్రయాణమయ్యా ఎంత దూరం ఉన్న ద్వారకా నగరం ఇంత ప్రయాణం చేసి ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చేసుకుని వచ్చి నాకు ఇక్కడ తీసుకొని చూపించావు అంటే ఆహా ఏమి నీ సామర్థ్యము ఏమి ప్రజ్ఞ నా యొక్క ఆపత్తు లావత్తూ కూడా తొలగింపు కనుక ఇంత ఉపకారం చేసినటువంటి నీకు నేనేం చేయాలి ఏం చేయలేదు సమర్పించిన ఒక నమస్కారం చేస్తూ ఉన్నా అంతకన్నా నీకు ఏమి చేయలేనుట ఏమి చేసినప్పటికీ నీ రుణం పేరుదు కనుక ఒక నమస్కారమే చిత్రం తల్లి అన్నాడు అని అసలు కలిగి ఏంటో ముఖం ఎర్రడాయన ఎంత నోటిచ్చాడు ఏంటి అసలేమన వచ్చువోనయత్వాలు కావచ్చే నుకోని జగత్ఫూర్తులు మురారాటు సుందర దేహముని వచ్చి ఇచ్చినాపలమురము అర రె రె రే అనాట ఏమనవచ్చు ఏమనుకోవాలరా నా పెద్ద అనుకోవాలా ఆమె ఇస్తే ఏమి లేదు పాదిపుత్రి ఒక కాసులు పేరు ఇవ్వకూడట ఆ మేడం ఆ ఎత్తులు వెళ్తుంది ఏమి ఇస్తే ఏం దొరుకు